నాములని అందరికి సమాధానం కలుగునిగాక మరి ఈ దినమంతే మనం దేవుడి కాచి కాపాడి మన కృపలో భద్రపరిచే సాయంకాల సమయం మనం ఇచ్చి ఆ దేవుని ఆరాధించటకు శ్రద్ధించటకు ఇచ్చిన యొక్క సమయం బట్టి మహిమ కలిగుని కాక దేవుని నామాలను మనం ఈ ఆరుదైనా స్టార్ట్ చేసుకున్నాము మరి రవి బ్రదర్ గారు ప్రార్థిస్తారు చంద్రశేఖర్ బ్రదర్ గారు పాట వాడతారు ప్రేజలను రవన్నా మీరు పాట ప్రార్థించను పరిశుద్ధుల తండ్రి కృపామయ్య జీవం గల దేవ ఈసు ప్రభానికి ఎంతో వందైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న గొప్ప తండ్రి మహా పరిశుద్రిన దేవ నీకే స్థుతులు స్తోత్రం అర్పించుకుంటున్నైనా ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మీ మహా కనికరం అపించినైనా అయినా మీ సన్నిధులు మమ్మల్ని నిలబెట్టుకున్న విధానం బట్టి నీకు ఎంతో వందాలనైనా కృతజ్ఞతాస్థుతులు సమస్త ఘనత మహిమ ప్రభావములు తండ్రి నీకే చెల్లిస్తున్నాంనైనా నా దేవ మాకందరికి మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని అనుగ్రహించినారు ప్రతి స్థలంలో మీరు మా ఘన విజయం అనుగ్రహించినారు మీరే మాకు సహాయ కలిగి ఉన్నారు నీకు ఎంతో వందాలైనా అడుగు అడుగున మీ ఆదరణ మీ సమాధానం మాకు అనుగ్రహించినారు పరిశుద్ధ నడిపింపు మాకు ఇచ్చిన నైనా థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ హోలీ స్పీడ్ పశుద్ధ ఎంతో వందలైనా ఈ సాయంకాల స్థలంలో అయినా మీ సరిహధికి మేము వచ్చినామునైనా మీ కృపలు జ్ఞాపకం చేసుకోండి మా జీవితాలు మా హృదయాలను సరిజయం ప్రభావ మా ప్రాణాత్మ శరీరంలో శుద్ధీకరించండి ఓ ప్రవ సంపూర్ణంగా మీరు మార్చండి మీకు సంపూర్ణత సరళత పశుతులు మమ్మల్ని నడిపించినైనా ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే బిడ్డలుగా చేయండి మన మీ పోలిగా మీ స్వరూపంలో మమ్మల్ని మార్చిన అయినా డాగు మచ్చ మార్తని తొలగించి మీకు పశువుతో మాకు అనిగిరించమని ప్రార్థించినాం గొప్ప మీరే ఆధిపత్యం నుంచి నడిపించినైనా నాయన మీ మీరు నడిపించమని ప్రార్థినాం పాటల ద్వారా మీరు మహింపొందనైనా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి ఇగ సమాప్తి చివరి అంచుక మీరు అక్కడ సంబంధించిన ప్రతి ప్రవచనము ప్రతి సూచనలు నెరవేరుతున్నాయి ప్రోవా అయినా ఏసయా మీకెంతో వందాలైనా మీరు ఆజ్ఞాపించిన ప్రతి ఒక్కటి ప్రభావ మేము అనేకులు మేము ప్రకటించాల ప్రభావ నైనా అనేకుల ప్రభావ శిష్యులుగా తయారు చేయాల ప్రవ నెండి నడిపించి బలపరిచి ప్రతి చోట మీకు మమ్మల్ని శాసన పెట్టుకోండి ఈ ఆరాధన అంతట్లో నైనా మీరే ఆధిపత్యం నడిపించండి మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అందరికి అనుగ్రించి వాక్య లోతులు మమ్మల్ని పరిశుద్ధ నామం ప్రార్థించడం తండ్రి ఆమె థ్యాంక్ యూ అన్న ఫ్రైజరాభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావము ఆయనకే యుగ వరకు ఏర్పరచుకునే తన ప్రజలను విడిపింప మోషేను ఏర్పరచుకునే తన ప్రజలను విడిపింప చేసెను గాగన కార్యములు వాడి మార్గములో చేసెను గాగన కార్యములు వారి మార్గముల త్రోసి నను నడిపినువారిని విసుగకతన త్రోవన్ త్రోసి నను నడిపినువారిని విసుగకతనత్రోవన్భుని సంకల్పములు టికి మహాప్రభావము ఆయనకే యుగయుగముల వరకు మహాప్రభావము ఆయనకే యుగయుగముల వరకు కొండపై చూపిన విధమునని మందిరమును నిలిపే కొండపై చూపిన విధమునని మందిరము నిలిపి ఆవరణమునేర్పరచేను నిండుగ తెరవేశే ఆవరణమునేర్పరచేను నిండుగ తెరవేశే దేవుని కార్యములను మోషే పూర్ణముసిన్ దూని కార్యములను మోషే సంపూర్ణముజేసిన్ సు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగయములవరకు మహాప్రభావము ఆయనకే యుగయుగములవరకు మందిరపాణీ అంతయును సంపూర్ణము చేయగని మందిరపాని అంతయును సంపూర్ణము చేయగని సుందరముగనొక మేఘము గుడారమునుక మే సుందరముగనుక మేగము గుడారమునుక మందిరమంతయు తేజసుతో నిందన్ మందిరమంతయు తేజసుతో నిండెన్ సుప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికి మహాప్రభావము ఆయనకే యుగయుగములవరకు మహాప్రభావము ఆయనకే యుగయుగములవరకు యును నీవేగదా అమరుడవదేవాయును నీవేగదా అమరుడవదేవా నివన్యు నా కిచ్చితివీ నీ కృపను బటి నీవన్ నియూనా ీపను బటీ మహిమా పరతును ఎల్లపుడు ఇహ పరములయందు మహిమా పరతును ఎల్లపుడు ఇహ పరములయందుభుని సంకల్పములు తికి మహాప్రభావము ఆయనకే యుగ మహాప్రభావము ఆయనకే యుగయముల పరిశుద్ధ జనమా పాడదము క్రీస్తు ప్రభుని బాటి పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బాటి పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చు ఇలలో పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చు చుయిలలో నిరతము మహిమాస్తుతి ఘనత చెల్లించదమిపుడు నిరతము మహిమాస్తుతి ఘనత చెల్లించెదమిప్పుడు ఏ సుప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావము ఆయన్నకే యుగ మన మధ్యలో ఉన్న క్యాపిన్ సిస్టర్ వాక్యం షేర్ చేసుకుంటాం ప్రేజ్ లోక్యం షేర్ చేసుకోండి సిస్టర్స్ అందరికి ప్రేస్ అలాడ్ ఈ రోజు అవకాశం ఇచ్చిన స్వప్న సిస్టర్ కి ప్రేస్ అలాడ్ ఈ రోజు దేవుని కృపలో మనందరూ కూడుతున్నాం దేవునికి వందనాలు ఈ రోజు వాక్యం చెత్త దేవుడు మనం ఎంతగానో బలపరుస్తున్నాడు దేవుడు రాకక్కడ సమీపం ఉంది కాబట్టి దేవుడు అనేక వాక్య చిత్ర మనల్ని బలపరుస్తున్నాడు ఆయన రాకడాక మనందరిని సిద్ధపరుస్తుంది ప్రతి ఒక్క వాక్యం ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏషియా నుంచి దేవుడు మరి వెలుగు గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా ఇక్కడ మరి నాకు ఈ రోజు వచ్చింది ఈరోజు వెలుగు గురించి ఈ రోజు చెప్పగలుగుతున్నాను అంశం ఏంటంటే ఈ రోజు వెలుగు దేవుని వెలుగు మన మీద ప్రకాశింపబడ్డదని నా అంశము దాని గురించి నేను ఈరోజు చెప్తున్నాను అంశము ప్రార్థిస్తాము స్తోత్రం నైనా పరిశుధిట జీవంగల దేవానికి స్తోత్రంలోనైనా ఇచ్చిన రాత్రి కాలం మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం వాక్యం చెప్తే మీరు మాతో మాట్లాడండివా మమ్మల్ని బలపరచండితేవా ఏసు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నైనా మమ్మల్ని నుంచి యేసు ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపర్చినవా అందరు బట్టి నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఇక్కడ మాకు తోడైన దేవానికి వందనాలు ప్రభా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఇంకా మీ పరిశుద్ధంగా ఉంటే నేను యేసు ప్రభావ మాకు దయచేయండి ఇంకా మీకు పరిశుద్ధంగా ఉంటే మీరు అక్కడికి ఎదుర్కొన్న మాకు దయచేయండి తండ్రి యేసు ప్రభా నీకు స్తోత్ర దినం మీరు వాక్య చెప్తాం ఎంతగానో బలపరుస్తున్నారు ప్రభా అందరూ వందనాలు ప్రభా తండ్రి నీకు వందనాలు ప్రభ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసు ప్రభా ఏమి చూడాలని మేము రుణాలు మేము యేసు ప్రభా మేము పాపులై ఉండగా మా కోసం మీ రక్తం ఖర్చున ప్రభావ అందును బట్టి నీకు వందనాలు యాప్ మా కలగ చేసిన దేవా నీకు స్తోత్రంతో చెల్లిస్తున్నాం దేవా ముందుకు ఇంకా మమ్మల్ని నడిపించే దేవుప్రభ తండ్రి నీకు స్తోత్రంతో చెల్లిస్తున్నాం మానవ తలంపులను కొట్టి వేండి దేవా మాలో ఉన్న ఆవిశ్వాసాన్ని తొలగించండి తండ్రి యేసు ప్రభా బలపరచండి వాక్యం చేత తండ్రి నీకు వందనాలు స్తోత్రంతో చెల్లిస్తున్నాను దేవా యేసుప్రభ నీకు స్తోత్రమైనా ముందుకు నడిపించి మమ్మల్ని బలపరిచి మీరు రాకడకైనా మమ్మల్ని అందరూ సిద్ధపరచండి తండ్రి కేసుప్రభ ఈ రోజంతా వాక్యానికి నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకే చెందిస్తున్నయన అంటే వాక్యం చే మాత్రం మాట్లాడి ప్రతి ఒక్క నీకే చెందిస్తుంది కేసుకృష్ణుడు వేడుకుంటున్నాం ఆమె ఈ రోజు ఏషియా దేవుడు మాట్లాడుతున్నాడు ఏషియాలో మరి ఇజ్రాయేల్ ప్రజల గురించి ఎంతగానో దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఏషియా అరవై అధ్యాయము మొదటి వచనము వెలుగు గురించి రాయబడ్డది మరి వెలుగు గురించి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ఈ రోజు టాపిక్ మరి వెలుగు గురించి దేవుడు మనతో మాట్లాడుతుంది ఏషియా ద్వారా ఏషియాలో మరి మరి ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి ఎంతో విరుద్ధంగా జీవించారు కూడా దేవుడు ఎంతగానో వాళ్ళ ప్రేమించి వాళ్ళ గురించి ఎన్నో విషయాలు ప్రవచన ద్వారా ఏషియా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మరి దేవుడు అక్కడ ఏర్షల్యం తిరిగి చేరుకున్న ప్రజలందరికీ దేవుడు తన వాగ్దానం చేత నెరవేర్స్తా ఉన్నాడు నిశ్చేతంగా తన బిడ్డతో మాట్లాడుతున్నాడు నీతి న్యాయములు మరి ప్రతి మరి వాళ్ళు ఏ విధంగా దేవునికి అర్పించుకోవాలా ప్రతి ఒక్క దాంట్లోనక్కడ ప్రతి శ్రైల ప్రజలకు తెలియజేస్తా ఉన్నాడు ఈ రోజు దేవుడు మనతోను కూడా అనేకమైన విషయాలు మాట్లాడుతా ఉన్నాడు మరి చివరి దినాల్లో మనం దేవుడు మనతో కూడా మరి అనేకమైన విషయాలు మాట్లాడతా ఉన్నాడు మనం కూడా సిద్ధపడాలి ఆయన రాకడకు మరి ముందుగానే ప్రవచనాలు దేవుడు మనకు అన్ని చెప్పబడ్డాయి మరి ఈ కాలంలో మనకు అన్ని అవి తెలియజేయబడతా ఉన్నాయి మరి అరవై అధ్యాయము ఏషియాలో ఏమంటాడంటే ఇక్కడ దేవుడు నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరి లెము యహోవా నీ మీద ఉదయించను చూడము భూమిని చీకటి కమ్ముచున్నది చీకటిని జలము జనములను కమ్ముచున్నది యహువా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అని ఇక్కడ మరి మాట్లాడతా ఉన్నాడు దేవుడు నీకు వెలుగు వచ్చిన్నదని ఇక్కడ ఎస్ఏ ద్వారా మనకు ప్రోచన చెప్పబడ్డది మరి ఈ రోజు ఆ వెలుగును మనం ధరించుకున్నప్పుడు పరి ఈ రోజు మనతోను కూడా మాట్లాడతా ఉండు దేవుడు నీకు వెలుగు వచ్చినది ఇల్లము తేజరిల్లుము ఈ రోజు దేవుని కొరకు ను ఏ విధంగా ఉండాలంట దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు గురించి దేవుడు చెప్తా ఉన్నాడు మరి ఆ తోవను చేసేది యోహాన్ ద్వారా కూడా అది నెరవేర్చబడ్డది అక్కడ వెలుగు గురించి అనేకమైన విషయాలు దేవుడు అక్కడ యోహాన్ మాట్లాడతాటం మొదటి అధ్యాయంలో వెలుగు యేసుప్రభ అని ఆ వెలుగు కదా నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుమంటుండు యహువా మహిమ నీ మీద ఉదయించెను దేవుని మహిమ మన మీద ఉదయించెను చూడము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనులను కమ్ముచున్నది ఇక్కడ ఏమంటుండు చూడము భూమిని చీకటి కమ్ముచున్నది అందుకే దేవుడు ఏమంటుండు వెలుగు ఆ యేసుప్రభ వెలుగు కాబట్టి ఆ వాక్యమే వెలుగు కాబట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతుంటూ తేజరిల్లుమంటుడు ఆయన మహిమలకు మనము ప్రవేశించాలంటే పది దినమిట్లుండాలా దేవుని అందు ఆసక్తి కలిగి ఆ వెలుగులో మనం నడుచుకోవాలి ఆ వెలుగులో నడిచినప్పుడే కదా అప్పుడు ఆయన మహిమ నీ మీద చూడము భూమిని చీకటి కమ్ముచున్నది అంటే దేవుడు మరి చూడము భూమిని చీకటి కమ్ముచున్నది కదా భూమి మీద ఆ విత్తనమా కాబట్టి ఆ విత్తనాన్ని మనం ఎప్పుడైతే వెదజల్స్తే అది వెలుగునకు వస్తుంది ఎప్పుడైతే ఆ వెద ఆ వెదజల్లి ఆ వాక్య విత్తనము ఎప్పుడైతే సరిగా లేదో అది అక్కడ చీకటి ముడుస్తా ఉంది చూడు అక్కడ చీకటి కమ్ముకొని వస్తున్నది అంటే అక్కడ దేవుని బిడ్డలయ్యండి దేవుడు మనతోని అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు భూమిని భూమి చీకటిని కమ్ముకొస్తుంది కదా కటిక చీకటి కమ్ముకొస్తుందని దేవుడు చెప్తా ఉన్నాడు జనుల మీద చూడండి ఆ యేసు భూమి మన విత్తనము వేస్తా ఉన్నా భూమి మీద కానీ చాలా మంది ఆ విత్తనం ఏ విధంగా తీసుకుంటున్నాం మనము చీకట్లో వేసుకుంటా ఉన్నాం కదా చీకటిని వెంబడిస్తా ఉన్నామని దేవుణ్ణ బిడ్డల మేము చెప్పుకుంటున్నాం చీకటిని వెంబడిస్తున్నాం చూడు మరి దేవుడు అంటున్నాడు చూడుము భూమిని చీకటి కమ్ముకు కమ్ముచున్నది ఎందుకు కమ్ముతున్నది అక్కడ అంటే దేవుని తెలుగు వాక్యమే దేవుడు కదా వాక్యమే దేవుడు అన్నప్పుడు వాక్యాన్సరంగా మనం జీవించకపోతే నువ్వు దేవుణ్ణ ఉన్నావా లోకంలో మరి చీకట్లో ఉన్నవా అనేది ఇక్కడ తెలియబడతా ఉన్నా అందుకే దేవుడు అంటుండో నీకు వెలుగు వచ్చినదని దేవుడు మనకి ఎప్పుడైందో ఆది కాండం మొదటి అధ్యాయంలోనే మనకు అక్కడ తెలియజేయబడుతుంది కదా దేవుని ఆత్మ ఎక్కడ ఉందంటే జలమున మీద అల్లాడుచున్నది ఆ వెలుగు అనేది అల్లాడుచున్నది కాబట్టి ఆ వెలుగులో నువ్వు ప్రకాశింపజేయాలా నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిల్లుము దేవుని మహిమ కొరకును ఏం చేయాలి లోకంలో తేజరిల్లాలా ఆయన మహిమను ఏం చేయాలా బెదజల్లాలా ఈ లోకానికి యహో మహిమ నీ మీద ఉదయించింది దేవుడు ఎప్పుడైతే సొంత రక్షకంగా స్వీకరిస్తావో దేవుని ఎప్పుడైతే సొంత రక్షకంగా స్వీకరిస్తావో అప్పుడే దేవుడి మహిమ నీ మీద ఉదయించింది కానీ ఈ లోకంలో మనం అనేకమైన దాని తట్టు తిరిగి ఆ మహిమను ఏం చేస్తున్నాము మనం పూడగొట్టుకుంటున్నాం అందుకే చాలా మందికి ఏమేసింది భూమిని కటిక్గా చీకటి ఏం చేస్తుంది కమ్ముకొస్తుంది కదా చీకటి కమ్ముకొని అది అది వెలుగులోకి రావాలంటే వాక్యంలోకి రావాలా ఆయన వెలుగులోకి రావాలా ఆయన మహిమలోకి రావాలా కానీ ఈరోజు క్రైస్తవుడు అని చెప్పుకొని తిరుగుతాము కానీ మరి ఆ చీకట్లనే ఉన్నాము చాలా మంది ఎందుకంటే ఆ వాక్యమే దేవుడు దేవుడు వాక్యమైనప్పుడు ఆ వాక్యానుసారంగా జీవించకపోతే నువ్వు ఎక్కడ ఉన్నట్ో మరి కటిక చీకట్లో ఉన్నవాడి కదా అందుకే దేవుడు అంటు ఈ రోజు నువ్వు తేజరిల్లాల ఆయన మహిమలో నువ్వు ప్రవేశించాల ఆయనలో కొనసాగించాలి అంటే నువ్వు ఎట్లా ఉండాలంటే ఆ వెలుగులోకి ప్రకాశింప చేయాలి కదా ఆ వెలుగులో నువ్వు ప్రకాశం కలిగి ఉండాలి అందుకే యోహాన్ సువార్త చూద్దాము మూడో అధ్యాయము యోహాన్ సువార్త మూడో అధ్యాయము యోహాన్ సువార్తలో మూడో అధ్యాయంలో యోహాను ఒక విషయం చెప్తా ఉన్నాడు మూడో అధ్యాయము పద్దెనిమిదో వచనము ఆయన విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు ఎవరైతే ఆయన విశ్వాసం మీద నమ్మకం కలిగి ఉంటారో ఆయన ఎందు విశ్వాసం విశ్వాసం వారికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించ లేదు గనక వానికి ఇంతకు తీర్పు తీర్చబడను చూడండి ఇక్కడ దేవుడు మరి యోహన్ ముందుగాని చెప్తాడు ఆ తీర్పు ఇదే ఏంటంటే వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషుల్లో వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించుచున్నారు అంటాడు ఇక్కడ యోహాను చూడండి మరి యో దేవుణ్ణి మార్గము సరాలం చేయాలంటే మరి దేవుని కొరకు మరి యోహాను మరి అనేకమైన విషయాలు ముందుగానే ఎషయ్య ప్రవచించిండు కదా యోహాను గురించి కదా ఆయన గోవా సరాలం చేస్తాడని కదా మనకు ప్రవచనం తెలుసు ఎందుకంటే యశయ్య యోహాను గురించి ముందుగాలని చెప్పినాడు ఆయన అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ఎందు విశ్వసించు వానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని దేవుని అదితీయ కుమారుణ్ణి నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడ్డది అంటే వాడు ముందుగాలనే ఎట్లా వాళ్ళు తీర్పు తీర్చబడ్డవారు ఎవరైతే సంపూర్ణ విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది దేవుళ్ళు ఉన్నప్పుడే దేవుని వాక్యమందు నిలకడ కలిగి ఉన్నప్పుడే కదా నీకు విశ్వాసంలో ఉన్నవాడు నిలకడగా ఉన్నవాడుకు మనకి తీర్పు తీర్చబడదు ఎవడైతే ఈ లోకానుసారంగా జీవించి నేను దేవుని విశ్వసిస్తున్నా వాడికి ఖచ్చితంగా వాడికి ఏముంటది తీర్పు ఉంటది ఆ తీర్పు ఇదే వెలుగు లోకములకు వచ్చింది ఎట్లా వచ్చిందంట వెలుగు ఏంటంటే లోకంనికి వచ్చాను కానీ తమ క్రియ క్రియలు ఎట్లున్నాయంటే చెడ్డవైనందున అంటే స్పష్టంగా కనబడతాయి కదా మనిషి క్రియలు వాక్యం చూసుకొని మనిషి క్రియం చూస్తే తెలిసిపోతుంది కానీ వాడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడని తన ఏమంటున్నాడు వెలుగు లోకంలో వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగునకు ప్రేమించక ఏం చేస్తున్నారట చీకటినే ప్రేమించి కదా వెలుగుని ప్రేమించక ఏం చేస్తున్నారట చీకటినే ప్రేమించి కాబట్టి ఆయనని ప్రేమించలేకపోతున్నారు అంటున్నాడు చూడు యోహాను ముందుగానే చెప్తుండ్రు కదా ప్రతి ఆయనలో తేజరిల్లాలి అంటే మీ జీవితం ఏ విధంగా ఉండాలా సంపూర్ణంగా ఉండాలి ఆ విశ్వాసంలో కదా ఏ తీర్పు లేదు కదా ఏ శిక్షణ ఏ శిక్ష ఇది లేదు ముందుగాలని మనకు ఇక్కడ పౌరుడు చెప్తా ఉంటాడు రొమ్మ రాసిన పత్రికలో చూడు ప్రతి మాట మరి అనేకమైన విషయాలు ఒకటే తీర్పు ఒకటే మాట దేవుడు మాట కదా ముందున్నట్టుగా మరి తర్వాత ధైరగా రాయబడి ఒకటే మాట దేవుడు మనకు రాస్తా ఉంటాడు చూడు విశ్వాసం ఉంచినప్పుడు సంపూర్ణమైన విశ్వాసము నీలో ఉన్నప్పుడు వాడికి ఏ తీర్పు లేదంట మరి నువ్వు ఏ విశ్వాసంలో ఉన్నావు నువ్వు ఆ విశ్వాసంలో ఉన్నావా సంపూర్ణమైన విశ్వాసం ఉన్నావువా మరి నీకు తీర్పు తీర్చబడుతుందా మరి నువ్వు మనం ఏం జాలా పరిషిత్ పరీక్షించుకోవాలా నువ్వు ఆయన ఈ లోకానికి దేవుడు ముందుగాలనే మరి యశ ద్వారా మాట్లాడతాడు నీకు వెలుగు వచ్చినది మరి దేవుడు మహిమా నీ మీద ఉదయించింది దేవుడు ఎప్పుడూ తన బిడ్డలని భూమికి పునాదులు వేయబడక ముందే మనం ఎన్నో విషయాలు మనకు మన బైబుల్ ద్వారా అనేకమైన భక్తుల ద్వారా మనకు ప్రవాస దారా నెరవేర్చబడ్డది కదా ప్రతి ఒక్కటి ఏసుప్రభు కూడా చూపిస్తారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బైబుల్లో చెప్పబడ్డది ఎందుకంటే దేవుడు తన బిడ్డలను ఎట్లా చేసిన ఒక మహిమలాగా తయారు చేసుకున్నాడు భూమి తన రాజాన్ని కట్టనీకి చూడు యహో మహిమ నీ మీద ఉదయించేను చూడుము భూమి చీకటి కమ్ముచున్నది ఎట్లా కమ్ముచుందంటే వాళ్ళు ఆ విశ్వాసన పడి కమ్ము కోసం విశ్వాసం లేదు నీ విత్తనం ఏ విధంగా వేసుకుంటున్నా భూమి ఈ రోజు వాక్యము నీ ఏ విధంగా తీసుకుంటున్నా అబద్ధంగా తీసుకుంటున్నావా నిజంగా తీసుకుంటున్నావా మరి దేవుడు ఎన్నో సత్యాలు మన ఇక్కడ రాసినప్పుడు మనం ఎందుకు చదివి కూడా గుడ్డిగా అందుకుంటున్నాం మనము అంటే నీలో దేవుని ఆత్మ లేదు అందుకే దేవుని వెలుగులోకి రావాలా వెలుగు రావాలంటే దేవుని పరిశుద్ధాత్మలో ఉంటే వెలుగు కదా మన పౌలు రుడిగా చెప్తాడు కదా ఇంకా ఖచ్చితంగా చెప్తాడు కదా ఏసు ప్రభువు మనం ఎప్పుడైతే నోటితో నొప్పుకుంటామా అప్పుడే రక్షింపబడ్డమని ఇంకా దేవుడు ఇంకా డీప్లో అక్కడ రాస్తా ఉంటాడు రోమ మరి పౌలు ద్వారా చూడు మరి నువ్వు ఈ రోజు సంపూర్ణమైన హృదయం ఏ విధంగా ఉంది కదా మన హృదయాన్ని గురించి దేవుడు అనేకమైన విషయాలు చెప్తా ఉన్నాడు మరి నీకు వెలుగు వచ్చింది నువ్వు ఏ వెలుగులో ఉన్నావు చీకట్లో ఉన్నావా వెలుగులో ఉన్నావా నువ్వు దేవుని వెలుగు ఈ లోకంలో పెద్ద అంటే తేజలిల్లాలి అంటే నువ్వు ఎంత ఉండాలా దేవు దేవుళ్ళ కరెక్ట్గా ఉండాలా కానీ దేవుడు ఈ లోకానికి వచ్చి వెలుగుని ప్రకటించినా కూడా ఇక్కడ ఏమైనదంత ఆ వెలుగుని ప్రేమించకుండా మనుషులు ఆ వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించిరి ఈ లోకము మొత్తం ఎట్లా ఉన్నారంట దేవుని బిడ్డలే ఈ లోకాన్ని ఏం చేస్తున్నారంట ఈ లోకం వెంబడించి ఈ చీకటిని ప్రేమిస్తా ఉన్నారు ఈ లోకాన్ని వెంబడించి మరి ఇక్కడ యోహన్ సువార్తికుడు మనకు ఈజీగా చెప్తా ఉన్నాడు మరి ఈ చీకటి చూడుమ భూమిని చీకటి కమ్ముచున్నది చీ చీకటి జనులను కమ్ముచున్నది యహూవ నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది ఈరోజు నువ్వు వాక్యంలో కరెక్ట్గా ఉండి దాని ప్రకారంగా జీవిస్తే దేవుని మహిమ నీ మీద ఉన్నట్టే కదా మనము ఈ రోజు మనము మనం పరిశీలించుకోవాలంటే నువ్వు కరెక్ట్ గా జీవించినప్పుడు దేవునితో మాట్లాడుతున్నప్పుడు నీలో ప్రవర్తన కరెక్ట్గా ఉన్నప్పుడు దేవుని మహిమ బిడ్డ ఉంటది కదా నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఒక అద్భుతం సేవా జీవితంలో నీ సొంత కార్యాలు కాదు నువ్వు సేవలో జీవితం వెళ్తున్న అద్భుతాలు కార్యాలు నీలో జరుగుతుంటది ఎందుకంటే యహో నీ మీద ఉదయించుచున్నాడు దేవుడు మన ఎందు ఎక్కడ ఉందంటే ఉదయిస్తా ఉన్నాడు కదా ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనులని వెలుగునకు వచ్చేదరు రాజులని ఉదయ కాంతి కాంతికి వచ్చెదరు కనులెత్తి చుట్టూ చూడము వీరందరూ కూడుకొని నీ వచ్చుచున్నారు వీరందరూ మన ఎద్దకు వస్తూ ఉంటారు ఎందుకంటే మనలో ఏమున్నదంట ఆయన మహిమ మన మీద ఉదయిస్తా ఉంది ఆయన మహిమ ఉదయించాలంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా పర్ఫెక్ట్గా ఉండాలా అన్నిట్లో ఎందుకంటే ఈ చివరి దినాల్లో దేవుని మహిమ మొదటి కంటే కడవని వర్షము అభిషేకము బలమైనది ఆ బలమైన ఆత్మ మనకిస్తున్నప్పుడు అనేకమైన ఆటంకాలు ఉన్నా కూడా దేవుడి అంతు మన నిలకడగలిగి ఆ మహిమను మన మీద ఉదయించుకునేటట్టుగా మనము తయారు కావాలంటే వాక్యంలో పర్ఫెక్ట్ కావాలి దేవుని అంతు మనం విశ్వాసం కలిగి ఉండాలా సంపూర్ణంగా మూడో అధ్యాయము యోహాన్ సువార్త ఇరవై వచనం చూద్దాము అందుకు వ్యూహాని ఇట్లాను తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కాని ఎవ్వడు ఏమి పొందనేరడు అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలని ఇది పరలోకం నుంచే రావాలా ఏది కావాలన్నా పరలోకం నుంచే మనకు రావాలా ఈ మనిషి ఇచ్చింది కాదు ఒక వ్యక్తి ఒక సిస్టర్ ఇచ్చింది కాదు ఒక బ్రదర్ ఇచ్చింది కాదు ఇది ఎక్కడి నుంచి రావాలా అందుకు వ్యూహాని ఇట్లనని ఏమనంటే ఆయన తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవ్వడు ఏమి పొందనేరడు మరి ఆయన చిత్తంలో ఉండాలా పరలోకం నుంచి రావాలా అంటే ప్రతి ఒక్కటి మరి ఎక్కడ రావాలంటే పరలోక నుంచి రావాలా భూమిదికి ప్రతి ఒక్క మనిషి మీద వెలిగింపబడాలంటే ఆయన చిత్తం ఉండాలా మరి ఆయన చిత్తంలో ఉండాలంటే నువ్వు కరెక్ట్ గా జీవించినప్పుడే అది నెరవేర్చబడుతుంది దేవుని మహిమలో మనము వెలిగింపబడతాము కాదని చిత్తం నెరవేర్చగలుగుతాము మరి ఇక్కడ జను నీ వెనుక వచ్చేదారు ఉదయ కాంతికి వచ్చేదారు మరి రాజులు కూడా నీ వచ్చే అంత కాంతి నీ దగ్గర ఉంటుంది కన్నులు ఎత్తే చూడము వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు నీవు చూచి ప్రకాశిం ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొని చును పొంగుచును సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడును జనులు ఐశ్వర్యం నీ వద్దకు వచ్చును ప్రతి ఒక్క నీ కాల దగ్గరకు వస్తుందంట ప్రతి కదా ఈ లోకంలోనూ ఏ ఈ లోకం నుంచి ఎంతగానో కొద్ది నుంచి రాత్రి దాకా ప్రాయస పడుతున్నావు కదా ఆ ప్రాయసం అంట దేవులను వెలిగింపబడ్డవనుకో ఆయన మహిమలో ప్రతి ఒక్కటి రాజులే ఈ లోకం ఆస్తి అంతస్తులే కానీ ప్రతి ఐశ్వర్యమే కానీ ఎక్కడికి నీ యుద్ధకు నీ పాదాల దగ్గరికి కదా ఈ లోకంలో ఈ లోకంది కదా ఎందుకు ఆయనలో మనది సమస్తం చేయబడ్డది కదా ఆయన మహిమ మన మీద ఉదయించినప్పుడు కదా ఈ అందుకే అంటాడు దేవుడు మరి దేవుని బిడ్డలు ఎవరైతే అభిషేకింపబడ్డారో నీకు వెలుగు వచ్చినందుకే లెమ్ములమంటాడు ఈ లోకంలో కదా ఈ లోకంలో ఆయన మహిమను ప్రచురం చేయమంటాడు ఎప్పుడైతే ప్రచురం అందుకే నీతిని రాజ్యాన్ని వెతకండి సమస్తమో దగ్గరికి వస్తుంది అంటే ఆయన మహిమ అంతగా చేయబడ్డది ఈ లోకంలో ప్రతి ఒక్కటి వెతికినా ఏది చేసినా కూడా ఆయన ఎందే ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గర కూర్చున్నప్పుడే ప్రతి ఒక్కటి నువ్వు ఆయన మహమను చూడగలుగుతావు కదా దేవుడు ఎఫెసి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎఫెసి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచనంలో అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతిలో నుండి లెమ్ము గ్రీసు నీ మీద ప్రకాశించినని ఆయన చెప్పుచున్నాడు అలలియ ఇక్కడ పౌలు మంచిగా ఏ విధంగా చెప్తున్నాడంటే నిద్రించుచున్నవా ఈరోజు ఈ రోజు నువ్వు నిద్రించున్నావా ఆత్మను అందుచేత నిద్రించుచున్నా నీవు మేలుకొని మృతిలో నుండి లెమ్ము ఈ రోజు నువ్వు మృత్యులో ఉన్నావా ప్రతి ఒక్క సమస్యకు కదా అందుకే ఇక్కడ చీకటిలో ఉన్నావనుకో ఆయన మైమను నువ్వు చూడను ఈ లోకం ఉంటుందంటే చూడము భూమి చీకటి కమ్ముకొనుచున్నది కటిక చీకటి జలునులు కమ్ముచున్నది ఆ కమ్ముచున్న చీకటిలో నువ్వు ఆ మృతిలో నువ్వు దేవుడు ఏమంటున్నాడు నువ్వు మేలుకొనుము మృతిలో నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు కదా దేవుని ఆత్మ ఈ రోజు చెప్తా ఉన్నది ఈరోజు మృతుగా నువ్వు ఏమైనా జీవిస్తున్నామేమో కదా ఆయన మైమకు విరుద్ధంగా ఉంటున్నామేమో దేవుని ప్రణాళిక వేరేగా ఉంది కదా ఏది చేయన తన బిడ్డల కొరకు మన పరలోకం నుంచి ప్రతి ఒక్కటి ఏబడుతుంది ఆ పరలోక రాజ్యం కొరకు నువ్వు మొరపెట్టినాం అనుకో ప్రతిదినమో సమస్తము ఏమై ఉంటుందంట నీ అందు దేవుడు ఏం చేశాడు అంట ఈ లోకాల్లో వెలుగుగా నిన్ను తయారు చేస్తాడు ఈ లోక రాజులే గాని ఐశ్వర్యమే కానీ ప్రతి ఒక్క ఘనత కూడా ఎక్కడికి వెళ్ళిన దగ్గరికి ఫాదర్ దగ్గరికి రావాలంటే ఆయన మహిమలోకి మనం ప్రవేశించాలా ఆ వెలుగులోకి ప్రకాశింపజే కలగాల ఆ మహిమను ఈ లోకానికి విదజల్లాలా కదా తేజరిల్లు చేయాలనేది కదా అందుకే కదా మనం భూమి మీద పంపబడిన్నామని ఎస్ఐ చెప్తుంటాడు కదా అరవై అధ్యాయంలో మనకు అనేకమైన విషయాలు తెలుసు ముందు దేవుడు తన బిడ్డల కొరకు ప్రతి భూమి మీద పెట్టిండు కానీ ఆయనకు అనుగ్రహంపబడాలి ఆయన నుంచి రావాల ప్రతి ఒక్కటి కూడా మన పరలోక రాజ్యం నుంచి అందుకే దేవుడు రాస్తా ఉంటాడు మొదటి పేతురు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మొదటి పేతురు నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనము క్రీష్ నామం నిమిత్తము మీరు నిందలపాయలనే ఎడల మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ఎవరు ధన్యలు అలలీయ దేవుడు ఒకటే అంటున్నాడు క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మైమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ నీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు మనం భయపడ అవసరం లేదు ఈ లోకంలో ప్రతి ఒక్క హింస మనకు జరుగుతూనే ఉంటుంది నింద వస్తుంది కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు నింద నిందల పాలైన ఎడల మైమ స్వరు స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ నీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు మనం భయపడే అవసరం లేదు కదా ప్రతి ఒక్క దాంట్లో కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు కానీ మనకు అనువనువున జరిగేది అదే ఈ లోకంలో దేవుడు రాక సమీపం భయంకరమైన పరిస్థితి ఊహించలేని రీతిగా అనేకమైన హఠాత్తుగా జరిగిపోతా ఉంటాయి అవి మనము తట్టుకోలేము ఎందుకంటే శరీరంలో ఉన్నాం కాబట్టి కాబట్టి మనకేమవుతుంటే ఈ లోకం తట్టి ఫిరిగంగానే ఏం చేస్తుంది ఒక కలవరము ఒక భయము ఒక ఆవిశ్వాసము మనలో రేగుతా ఉంటుంది కాబట్టి దానికి మనం అక్కడ చూడన అవసరం కానీ దేవుని వైపే చూడమని దేవుడు ముందుగాలని చెప్తా ఉన్నాడు కాబట్టి మనం దేని విషయంలో అయిన దేవుని అందు నిలకడగలిగి ఆ పరులోక రాజ్యం నుంచి మనము ప్రతి ఒక్కటి ఆయన నుంచే మనం పొందుకొని మరి ఆయన స్వరూపం కలిగి మనం జీవించాలా అప్పుడే ప్రతి దాంట్లో మనం వెలిగింపబడతాము ఈ కటిక ఎప్పుడు కమ్ముకొని ఎప్పుడో వచ్చేసింది ఎందుకంటే ఎషయ ఎప్పుడో ప్రవచించేడు కమ్ముకొస్తుందని కానీ అప్పటి నుంచే కమ్ముకొని వస్తుంది కదా లూసిఫర్ నుంచే కదా ఒకరు ఒకరు అంత పడేస్తూ ఈ అంతర్జనంలో ఇంకా అధికంగా వాడు పనిచేస్తా ఉన్నాడు అందుకే దేవుడు అంటున్నాడు ఈ రోజు ఆ మహిమ మనకిచ్చింది కడవరి వర్షము ఈ కడవరి అజ్ఞాభిషేకం మనకు ఉన్నది కాబట్టి దేవుడు మనకు బయలుపడతాయి చాలా మంది దేవుని బిడ్డలో వాక్యంలో మరి ఏ విధంగా ఉన్నారంట వాళ్ళు చీకటినే జీవిస్తున్నారు ఒక మృత్యులాగానే జీవిస్తున్నారు అంధకారంలో జీవిస్తున్నారు క్రైస్తవులు అందుకే వాళ్ళు ఎట్లా గొప్ప జన సమూహం అయ్యి భయంకరమైన చావుకి వెళ్ళిపోతా ఈ సత్యం తెలిసి దీని ప్రకారంగా జీవించి కదా దేవుని ప్రకారంగా జీవించి ఆ పరలోకం తండ్రిని కనిపెట్టుకొని ఎవరైతే ఉంటారో ఆ సత్యాన్ని ఆ నీతిని ఎప్పుడైతే ప్రేమిస్తామో మనం ధన్యులము కానీ ఈ లోకంలో ప్రతి ఒక్కదాన్ని శక్తి మనకు దేవుడు ఇస్తాడు ఆయన దగ్గర కూర్చొని మనం అడిగినప్పుడు అందుకే రెండో రాసిన పత్రిక పేతురు రెండో రాసిన పత్రికలో మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పద వచనంలో ఏమంటాడంటే ఆయన మహత్యమును మేము కనులార చూచిన వారము వారమై తెలిపితిమి కనులార చూచిన వారమై తెలిపితిమి ఆయన నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందించుచున్నాను అన్న శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందదా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము శం నుండి రాగ వింటిని మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది తెల్లవారు వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల వెలిగించు దీపమై ఉన్నట్టున్నది దాన్ని మీరు లక్ష్యం ఎడల మీకు మేలు ఇక్కడ కదా దేవుడు ఎంతగా ఇక్కడ ప్రవచన వాక్యమో మనకిచ్చిన వాగ్దానమో గొప్పది అందుకే అంటున్నాడు కదా మరియు ఇంతకంటే స్థిరమైనది ఎక్కడంటున్నాడు ఆయన ఎందు ఆ ప్రియకుమారుని ఎందు కదా ఆయన ఎందు నేను ఆనందించుచున్నాను కదా ఆ కుమారుని ఎందు ఆనందించిన ప్రియకుమారుని ఆయన ఎందు నేను ఆనందించినాను అండ్ శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యుద్ధం నుండి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి ఆ శబ్దము అక్కడి నుంచి ఆ స్వరము అక్కడి నుంచి వినబడుతుంది ఆ పర్వకం నుంచి మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది తెల్లవారి వేకువ చుక్వ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల వెలిగించు దీపమై ఉన్న దీపమైనట్టున్నది దాని అందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మనకు మేలై ఉన్నది ఆ వేకువ చుక్వ ఆ ఏసు ప్రభు ఆ వెలుగు దేవుడు మనకు ప్రకాశింపజేస్తా ఉన్నాడు ఈ రోజు నువ్వు దాని ఎందు లక్ష్యం దాని ఎందు మనం ఎట్లా ఉండాలా జాగ్రత్త కలిగి ఉండాలా కదా ఈ లోకంలో పట్టుదల ప్రతి ఒక్కటి సాధించుకుంటాం దేవుని అందు ఈ వాక్యాలని మన హృదయంలో భద్రం చేసుకోవాలా ఇవి ఏం చేసి అంట మనకు ముందుకు నడిపిస్తా ఉంటాయి ఈ వాక్యాల ద్వారా మనం ధన్యులం వాక్యాల ద్వారా మనకు మేలును కలగబోతున్నాయి కదా ఇతరులను దేవుని సంధికి తీసుకరానికి శక్తిని మనకు ఇస్తా ఉన్నాడు దేవుడు అందుకే ఈ లోకంలో రాజులే కాని కదా ప్రతి ఒక్కటి రాజులు నీ ఉదయకాంతికి వస్తారు కన్నదెచ్చ చుట్టూ చూడము వీరందరూ కూడుకొని నీ అద్దకు వచ్చుచున్నారు ఎందుకంటే నీలో ఆ వెలుగు కాబట్టి నువ్వు ప్రకాశింపంత శక్తి దేవుడు నీకు ఉంటాడు ఆ మహిమ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా ప్రతి ఒక్కరికి నువ్వు ఒక మేలు చేసేవాడిలాగా దేవుని సంతకి నడిపిస్తూ ఉంటావు ఆ మహిమ దేవునికి ఆ ఘనత కలుగుతుంది ప్రవచన వాక్యం మనకిచ్చిండు దేవుడు కదా అక్కడ పేతురు అదే విషయంగా మాట్లాడతా ఉన్నాడు అందుకే నీ కుమారులే కానీ నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంక నెత్తబడి వచ్చుచున్నారు నీవు చూచి ప్రకాశించువు ఏం చేస్తామంట నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును నువ్వు ఎంతగానో ఆ ఇన్ని రోజుల నుంచి ప్రతి ఒక్క ప్రార్థన కదా ఈ లోకంలో నశించి వారి కొరకు మనం ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం దేవా ఎవ్వరు కూడా నశించుకోదు ఆ గొప్ప జనం దేవుని సందికి తీసుకొని రావాలని మరి వాళ్ళందరినీ దగ్గరకు వస్తే నీకు ఎంత సంతోషం ఉంటది నీకేంత సంతోషం ఉంటే ఆ పరులోకముల తండ్రికి ఇంకెంత సంతోషం కలుగుతుంది కదా దేవుని ఆత్మ అదే కదా ఘోషిస్తా ఉంది నశించే వారి ఎంతమందుని లోకంలో చాలా మందు లెక్కకు వారు గొప్ప జన సమూహము వాళ్ళకు ఒక అబద్ధము ఒక చీకటి కమ్ముకొని ఉన్నది వెలుగులోకి తీసుకొని రావాలా అంటే ఈ వెలుగులకు నువ్వు ప్రవేశించాలి ఈ మహిమలు నువ్వు ప్రవేశించినప్పుడే కానీ వరని తీసుకొని రాలేవు దుష్టుడు నిన్ను ముట్టుకోలేడు ఎందుకంటే దేవుడు నిన్ను భద్రపరుస్తాడు ఆయన రెక్కల కదా ఆ దాగు చోటు దగ్గర నువ్వు ఉంటావు దేవుడు కప్పేస్తాడు ఆ కొండ కోత కదా మనం పాట పాడుతూ ఉంటాం కదా దేవుడు నిన్ను అంతగా భద్రం చేస్తాడు ఎందుకంటే ఆయన చిత్తాన్ని నువ్వు కాబట్టి ఆ మహిమలో నువ్వు ప్రవేశించాలా జేజరిలాల ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిల్లాలా ఈ రోజు ఈ చివరి దినాల్లో భయంకరమైన స్థితిలో పతక బిడ్డని దేవుని సన్నిధికి తీసుకొని రావాలా ప్రతి ఒక్కరు కూడా మరి ఇదే మన ప్రాయాసం అందుకే మనం ఈ రోజు కూడుకున్నాం కదా ఈ రోజు మన మీటింగ్లు ఎందుకు జరుగుతున్నాయి ఈ రోజు రాత్రి కాలం అంటే మనం అనేక మందికి సువార్థ ప్రకటన చేయాలా వాళ్ళ కట్టలు వీరగొట్టి తీసుకొని రావాలా దేవుని సన్నిధికి మన ప్రయాసం అందుకే కదా మన పాటలు పాడుకొని మనం ప్రార్థన చేసుకొని వాక్యం విని ఏదో వాళ్ళు చేయమంటారు కాబట్టి చేస్తున్నామని చెప్పుకొని పోయేది కాదు ఎందుకంటే మన ప్రాయాసం ఏంది పరలోక రాజ్యము కదా మనది పర్లోక రాజ్యము సమీపం ఇస్తుంది భూమికి ఆ రాజ్యం దిగబోతుంది కాబట్టి మరి సైతాన్ గాడు బంధకాలు ఉన్న ప్రజలందరినీ వారు ఎక్కడైతే వాడి మూడ్లు వేసి పెట్టి దాని నుంచి విడుదల చేసి దేవస్థానికి తీసుకొని రానికే ఈ రోజు మన మీటింగ్ మన ఆరాధన మన టైం అంతా ఇక్కడ దేవుని వాక్యము ప్రతి దినం ప్రతి బిడ్డ చెప్తానే ఉన్నారు దేవుని బిడ్డలు ఆ వాక్యము అయిన కొరకే ఈ వేదన మన అంత ప్రాయసం కాబట్టి ఆ వెలుగులో మనం ప్రకాశించాలా ఈ రోజు గుడ్డిగా విని గుడ్డిగా చూసుకొని వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు ఈ వాక్యము ఈ విధంగా ఉంది కానీ సమస్య ఇది ఏంటంటే దేవుడు చెప్తున్నాడు ఆయన ప్రతి ఒక్క బిడ్డను దేవసధికి తీసుకొని తీసుకొని రావాలా నీవు చూచు ప్రకాశించవు నీ గుండె కొట్టుకొని చూపొంగును సముద్ర వ్యాపారము నీ వైపు హిప్పబడును ప్రతి ఒక్కటి నీ చేతికి ఎవడుతుంది ఇంకేమంటున్నాడు జనుడు ఐశ్వర్యము నీ ఎద్దుకు వచ్చను ప్రతి ఒక్కటి నీ చేతిలో ఉండబోతుంది అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఆయన మహిమలో ఉన్నప్పుడు చూడు దేవుని రోదన మొన్న నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఒక కన్నీళ్లు కారిపోతూనే ఉన్న ప్రార్థనలో ఉన్నప్పుడు నేను చిన్నదానికి ఎంతో ఉప్పొంగుతా ఉంటా బాధపడతాను నేను న్యాయంగా జీవించినా కూడా ఈ లోకం ఇంత భయంకరంగా ఉండదని మన పరలోకం తండ్రి మన ప్రాణం పెట్టింది కదా కదా మనం ఒక చిన్న ఒక మనం నీతిగా జీవించినప్పుడు ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు మనకు ఎంతో రోదన కలుగుతుంది అరే ఇంతగా ఇంతగా చేసినా నేను చేసినా కూడా నాకు ఎందుకు ఇంత ఇది అని మనకెంతో బాధ కలుగుతావు ఒక బాధకే మనం ఇంత నలిగిపోతాము పరలోకం ఉన్న తండ్రి మన కోసము ప్రాణం పెట్టింది కదా మరి ఆయన ఎంత నలిగిపోతాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తా ఉన్నాడు ప్రజలంతా నశించిపోతారు భయంకరమైన దినాల్లో ఉండబోతున్నామని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తా ఉన్నాడు ఏడుస్తా ఉన్నాడు ఒక హాఫ్ అన్ అవర్ కన్నీళ్ళు పార్తీ ప్రార్థన చేసేటప్పుడు అయ్యో ప్రభు దేవుడు ఎంతగానో దుఃఖిస్తున్నాడు చిన్న ప్రార్థనకే ఎంతోగానో మురపెట్టి జరగనప్పుడు ఎంతో ఇదైపోతున్న పరలోకం తండ్రి ప్రాణం పెట్టింది కదా ఈ లోకాల కోసం రక్తంగా అర్చింది కదా మన ఆత్మను నశిస్తే ఆయనకి కాదు కదా అంటే దేవుని ఆత్మ ఎంత ఘోషిస్తున్నది భూమి మీద నేను ఇంతగానో ప్రజలం చేసుకున్ననే రక్తం తోటి కడిగిననే పరిశుద్ధపరిచిందే నా తట్టు తిరుగుతలేరే నా దగ్గరకు వస్తలేరని ఎంతగానో వేధిస్తా ఉన్నాడు బోధిస్తా ఉన్నాడు అయ్యో నా బిడ్డలు నా బిడ్డలు అని కానీ తన బిడ్డ తన మాట వింటున్నారా ఎవ్వరు కూడా వినట్లేదు ఎందుకంటే దేవుడు దేవుడు తన బిడ్డలను మహిమలాగా తయారు చేసింది భూమి మీద ఆ దేవుడు అందుకే అంటే నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజలిము యహో మహిమ నీ మీద ఉదయించింది మనం ఇంకా చీకట్లనే ఉన్నాము ప్రతి బలహీనలు చనుగుతూ గునుగుతూ ఇంకా దేవుని సన్నిధిలో ఇంకా మనం కూడున్నాం అదని ఇదని కానీ దేవుని రక సమీపం ఇచ్చింది ఆ సమీపంలో మరి సైతాన్ని విపరీతంగా పనిచేసినప్పుడు నీకు శోధన తట్టుకోలేవు దేవుని పరిశుద్ధ అగ్ని మనకు కావాలా ఆ వెలుగును మనం ప్రకాశించాలా వెలుగు ప్రకాశింపజేసుకోవాలా దేవుడు మనకి ఇంతగానం దేవుడు ఇచ్చినప్పుడు మనము దర్థం చేసుకోవద్దు ప్రతి ఒక్క దాని ప్రతి ఒక్క దాని కలదు దేవుడు ఇయగలుగుతాడు సమస్తము ప్రతి ఒక్కటి మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు దేవుడు కదా మనం ఎన్నో ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కదాన్ని ఆపుతున్నాం ప్రార్థన ద్వారా ఎంతో శోధన భూమి మీద ఎంతో మన ప్రార్థన దేవుడు వింటలేడు అన్ని వింటున్నాడు కానీ నువ్వు ఆయన ఎందు నువ్వు విశ్వాసం సంపూర్ణం ఎదిగినప్పుడు దేవుడు ఆయన రాజ్యాంగంలో పరలోకంలో ఏమైన్నదో ప్రతి నీకు దేవుడు బయలుపరుస్తాడు పరలోకంలో మరి ప్రతి ఒక్కటి ఆయన చిత్తం దేని భూమి మీద ఏది జరగదని ముందుగానే చెప్తున్నాడు కదా యోహాసు వార్తికుడు అందుకు యోహాని ఇట్లా నేను పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడు ఏమి పొందనేనడు భూమి మరి పరలోకం నుంచి రావాలంటే నువ్వు ఎంత కరెక్ట్ ఉండాలి దేవుని దగ్గర ఆ పరలోక రచన ఏమైనాయి ఆయన మహిమ మన ఎంతగానో త్యాగం చేసిండు మరి అవన్నీ పొందుకుంటేనే లోకంలో ప్రతి ఒక్క బిడ్డలని మనము రక్షింపజేస్తాము కదా అప్పుడే మనము తేజరిలో కలిగేంత శక్తి దేవుడు లేస్తాడు నువ్వు లేవ్వాలా తేజలిలాల కానీ ఎంతో బలహీనత ఈ లోకంలో కానీ దేవుడు తన ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చే గొప్ప దేవుడు సమర్థుడు కదా మన దేవుడు కదా దేవుడు అంతగా గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటకు మనము కట్టుబడి జీవించాలా లోబడాలా చిన్న వాక్యము దేవుడు దీవించును ప్రార్థిస్తాను సర్వశక్తి జీవంగల తండ్రి నీకు వందనాలు ప్రభా వాక్యం మాతో ఎంతగానో మాట్లాడినారు ప్రభా తండ్రి యస్సు ప్రభ ఈ రోజు నుంచి సమర్పణ జీవితం మాకు దయచేయండి నీ వెలుగులు మేము ప్రకాశింప కలగ చేయండి తండ్రి యశుప్రభ నీ వెలుగులో నడవాల ప్రభా మాలో ఎటువంటి శరీర క్రియలను తొలగించండి తండ్రి తండ్రి మా మీద ఎంతగానో యస్సు రక్తం కార్చిన ప్రభా రక్త ప్రోషణ మీరు తండ్రి నీకు వందన మా కోసం యసుప్రభ చనిపోయినారు ప్రభా తిరిగి లేచినారు ఆ మహిమలో యశప్రభ ప్రవచింపగా ఇంతగా శక్తి మాకు కలగజేసినారు ప్రభా తండ్రిని పరిశుద్ధాత్వతితో మమ్మల్ని ముద్రించుకున్నారు నాయన తండ్రి నీకు వందన స్తోత్రం నాయన దేవా నికు స్తోత్రం చేస్తూ ఆ మహిమలో మేము దేవా దేవ నిన్ను చూడాలా ఆ సీఎను పర్వతం మేము ఎక్కాలా నిన్ను చూడాలా ప్రభా తండ్రి ని చిత్తం మేము నెరవేర్చినకే భూమి నీ హృదయంలో ఏముందది నెరవేర్చినీ మేము ఇక్కడ ఉన్నాం ప్రభా తండ్రి అందుకొరకే ఈ ప్రభా యస్య మీరు మాట్లాడిన మాటను బట్టికే కొట్లాది వందనాల ప్రభా మేము వేసు ప్రభ మేము తేజరిల్లాలా ప్రభా ఆ వెలుగుల మేము ఈ రోజు నుంచి ఇవ్వాలా ప్రభ దాని ప్రకారంగా మేము జీవించాలా ఎంతమంది చీకట్లో ఉన్నారా ప్రభా వాళ్ళందరూ విడుదల చేసుకొని రావాలా ప్రభ ప్రతి ఒక్కబిడి సంధికి తీసుకొని మేము రావాలా ఆ వెలుగులోకి నడిపించాల దేవా అలాంటి శక్తిని మాకు దయచేయండి తండ్రి ఏసు ప్రభానికే వందనాలు ప్రభా మమ్మల్ని ఇంకా బలపరచండి మీరు మమ్మల్ని అందరు సిద్ధపరచండి తండ్రి ఎక్కడైతే ఇంకా సువార్థ అందలేదు అందరికి సువార్థ ప్రకండిపబడదు కాక ఆ వెలుగు కోసం ఏసు మేము ఇతరులకు మేము తెలియజేయాలా మమ్మల్ని నడిపించండి తండ్రి ఏసు ప్రభానికే వందనా స్తోత్రంలో చెస్తున్నాం ఇచ్చిన అవకాశం బట్టి నీ వందనాలు స్తోత్రం చదిస్తూ ఏసుకోసం అడివేడుకుంటున్నా ఆమ్ తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ సిస్టర్ రైజ్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్లో మంచి వాక్యం మనకు అందించిన అందించే మన అందరినీ మన హృదయాలను బలపరిచిన దేవునికి మహిమ చల్లిస్తాము మరి వాక్యం పరిచిన సిస్టర్ని దేవుడు దీంట్లాక సిస్టర్ ఒక చిన్న సాక్ష్యం చెప్తాను సాక్ష్యం ఏంటంటే దేవుడు కార్యము దేవుడు నేను ఎప్పుడో ఒకరికి సువార్థ ఎప్పుడు చెప్తూనే ఉంటాను వాళ్ళ ఎంత సువార్థ చెప్పినా వాళ్ళు స్వీకరించే కాదు ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణ్ కాబట్టి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు ఎందుకంటే ఈశ్వరం అంటే ఒక దేవుడు దేవుడులో దేవుడు అని వాళ్ళు అనుకునే వాళ్ళు నేను చెప్పిన వినేవాళ్ళు కాదు మొన్న సడన్ మార్నింగ్ ఫోన్ చేసి నాతో అన్నారనమాట పొద్దున్నే ఫోన్ చేసి మీతో మాట్లాడాలనుకుంటున్నా కానీ అవుతలేదు అంటే చెప్పండి అని అన్నా చెప్పండి అంటే వాళ్ళు ఈ ఎందుకు ఇట్లా యూట్యూబ్ లో ఇవన్నీ చెప్తున్నారు కదా ఇట్లా లేస్తున్నారు ఇట్లా బాగా అవుతున్నారు మంచిగా మరి కిడ్నీ స్టోన్లు ఇవన్నీ బాగా కదా అని ఆమె అడిగింది అడిగినప్పుడు నేను అన్నాను అవును దేవుల్లో కార్యాలు దేవుడు అట్లా కూడా వాడుకుంటాడు అందరినీ కృప వరాలు ఉన్నాయి కాబట్టి వాడుకుంటారు దేవుడు అద్భుతాలు చేస్తారని అని అన్నదనమాట అవును చేస్తారు మనకు మనకి ఎప్పుడైతే మనం ఆసక్తి దేవునితోనూ కూర్చున్నాము మనకు దేవుడితో సంబంధము దేవుని పరలోకంలో ఏమున్నావన్నీ తీసుకొని ఇప్పుడు ఒక్కొక్కలకు వరం అంటే ఇప్పుడు ఎవరు ఏ ఆసక్తి నువ్వు ఏ కృపలో వరాలు వాడుకుంటున్నావు అని ఆమె ఇట్లా ఇక వాళ్ళకు అంతగా బైబుల్ గురించి తెలియదు అంజులు వాళ్ళు అయితే కృపావరాలు అనేకమైన ఉండేవి కాబట్టి నీకు ఏది కావాలా ఈ లోకంలో నువ్వు ఏది తీసుకొని ఈ లోకం బట్టి వాడాడుకుంటున్నావు మరి దేవుడు సంబంధం మనం దేవుడికి సంబంధం కావాలన్నప్పుడు ఈ పరలోకంలో దేవుడితో మనం సంపాదించాలని మనకు కొన్ని ఆశలు ఉంటాయి కదా దేవుడు ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ గా దేవుణ్ణిలో ఉండి ఎప్పుడైతే వెతుకుతావో దేవుడు అనేకమని దాని మీద అధికారం ఇస్తాడు ఆయన మనసుకు బట్టి ఎందుకంటే నువ్వు దేవుని సంపన్నంగా ఇప్పుడు ఈ లోకంలో అనేక మంది కొన్ని అద్భుతాలు చేస్తూ ఆశ్చర్యాలు చేస్తూ వాళ్ళు యూట్యూబ్ లో ఇస్తా ఉంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి అన్ని అడుగుతున్నారనమాట అడుగుతే అవును దేవుళ్ళ కృపవారాలు ఉన్నాయక మరి అందుకే వాళ్ళు అలా చేస్తున్నారు బాగా అవుతున్నారు కొందరు అని చెప్పినాం చెప్పినప్పుడు ఆమెకు ఒక ఆశ ఏమో ఆశ నేను కూడా ఇప్పటి నుంచి బైబుల్ చదువుతా ఎందుకో నాకు వారం రోజు నుంచి నాకు బైబుల్ చదవాలని ఊక ప్రేరేపిస్తుంది అని చెప్పింది ఆమె అంటే దేవుడి కార్యం అంటే మనం ప్రార్థనలో వ్యర్థము కావు ప్రతి ఒక్కటి ప్రార్థన నెరవేర్చి ఒక టైం వస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకు చెప్తున్నా కానీ వాళ్ళకు అర్థం కాలేదు ఇప్పుడు ఆ మంతలో ఆమె ఏమనుకుంటుందంటే నేను బైబుల్లో ఏముందో చూడాలని బైబుల్లో ఏముందో తెలుసుకోవాలని ఆమె అనుకుందంట ఆమె నాకు చెప్తుంది మంచిది కదా అక్క చదివితే నీకు తెలుస్తాయి కదా ఇప్పుడు మేము చెప్తే బాగుండదు ఇతరులు యూట్యూబ్లు చేస్తారు అవి చేస్తున్నారని మీరు చెప్తున్నారు కదా నువ్వు డైరెక్ట్ గా బైబుల్ చదువుతానే దేవుడు నీతోనే మాట్లాడతారు కదంటే ఆవును బాగా మాట్లాడతా అంటున్నావు కదా నేను ఇప్పటి నుంచి బైబుల్ చదువుతా బైబుల్ తెచ్చుకుంటా బైబుల్ చదువుతా ఆమె నాకు సాక్ష్యం ఇచ్చింది అనమాట ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన దాకా దేవునికి మైమ కలుగుదాకా ప్రైజ్ దళవాడందరికీ మనకు కొద్దిపాటి సమయం ఉంది కాబట్టి విజ్ఞాపన ప్రార్థనలు ప్రేరేపించబడిన వాళ్ళు చేసుకోవచ్చు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడవు మహాగణడవు సర్వశక్తి మంత్రుడు అయిన ఏసయ్య ఈ దినమంత్రి మమ్మల్ని కాపాడిన దేవుడు నీకు వందనాలు విజ్ఞాపన ప్రార్థనలు ప్రభ అన్న మేము చేస్తుండగా మాకు ఎన్నో ఇచ్చిన దేవుడు మా ప్రార్థనలు ఆలకిస్తున్నానని ప్రభ నిరూపించిన దేవుడు ప్రభ నువ్వు జీవం నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసీఐ నా తండ్రి నీ యొక్క కృపలో ప్రభ ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకునండి ముఖ్యంగా నా తండ్రి మినిస్ట్రీస్ లో ప్రభ ప్రతి గృహమును మీరు దర్శించండి నాయన ప్రతి హృదయంను మీరు తట్టండి ప్రభ ప్రతి కుటుంబంలో ప్రభ ఏమిలో లున్నాయో ప్రబంధ సరిచిండి నాయన వారి అవసరలు ఎన్ని ఉన్నాయో ప్రబంధతని చెప్పుకోలేని రోగంలు ఏమున్నాయో కూడా ప్రభ సమస్తం ఎరిగిన దేవుడు ప్రభ గొప్ప కృపలు ఉన్న తండ్రి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ముఖ్యంగా మా చిన్న బిడ్డలని ప్రభానతని మా వృద్ధులని ప్రభ మీరు జ్ఞాపకం చేసుకోనండి భయంకరమైన దుర్దినంలు వస్తున్నాయి ప్రభ మళ్ళీ కరోనా వేవ్ అని చెప్పి ప్రభ కొత్తగా వైరస్ ని ప్రభాన మళ్ళీ సమాజంలోనికి నడిపించినారు ప్రభన తండ్రి ఈ రోగాల నుండి ఈ వైరస్ల నుంచి ప్రభ మా కాపాడండి మా కుటుంబంలో కాపాడండి ప్రభ ప్రతి విధమైన శోధనల నుంచి కుటుంబాలందరినీ రక్షించండి నీకు అగ్నిచేత ప్రతి ఒక్కరిని కంచె వేసి ప్రభ భద్రపరచండి అంధకారం మంత్ర చీకటి శక్తులు దురాత్మ సమూహాలు లయమైపోనుగా కయ్యేస్తున్నాం అమ్మలో ప్రభాన తండ్రి నీ యొక్క మేము చూడుటకు ప్రభుల ధ్యానించుటకు ప్రభ మననం చేసుకున్నట్టుకు ప్రభాన తండ్రి మాకు కృపను బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాం మరి విని స్త్రీలో కాకుండా ప్రభ మరి ఇతర కూడా ప్రభ రక్షణలోకి వచ్చి నీకు రక్షణ మార్గం తెలుసుకొని రుచి చూచి కూడా ప్రభ తిరిగి పడిపోతున్నటువంటి ఎంతో మంది ప్రభ ఆత్మలను మీరు నా తండ్రి మరి మళ్ళీ ఉజ్జీవ పరచమని ప్రార్థిస్తున్నాం నాయన నా తండ్రి ప్రభ మరి ఎంతో మంది నా తండ్రి తెలిసి కూడా పడిపోతున్నారు ప్రభన తండ్రి శోధకుడు ప్రభ భయంకరమైన శోధనలో నా తింది ప్రతి ని లాగుతున్నాడు నాయన ఆర్థికంగా ప్రభ ఆరోగ్య రీతిగా నా ఆత్మీయ రీతిగా ప్రభాన తండ్రి మరి ఎంతో మంది ప్రభ కృంగిపోతున్నారు ఆయన బెడ్లను లేవని వారి అవసతులు తీర్చండి వారు అక్కర్లన్నింటినీ కూడా ప్రభావంతోనే మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభ మా లోని లోటు పాటు సరిచేయండి ఆయన మా కుటుంబాలలో ప్రభావ ఎలాంటి చీకటి శక్తులు పనిచేయడానికి వీలు లేదు ఏసియానాథండ్రి ప్రత్యేక కుటుంబంలో ప్రభా నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోనండి ఏసీఆనాథండి చిన్న బిడ్డలు వారి ఎడ్యుకేషన్ విషయంలో జ్ఞాపకం చేసుకోనండి ప్రభా వివాహం కాని బిడ్డల విషయంలో మీరు మీరు వారి ప్రభల తండ్రి ఏకాంగులను సంసారంలో చేస్తూ దేవుడు ప్రభా కార్యములు జరిగించండినైనా నీకు గొప్ప కారణాలను ప్రభా మేము జ్ఞాపకం చేసుకొని సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం నాయన నీ వద్ద నుంచి మాకు సహాయం వస్తే తప్ప మాకు ఎవరి సహాయం రాదు నాయన ప్రభ ఆకాశం అయిపో మేము చూచినప్పుడు ప్రభ మాకు సహాయం మీ వద్ద నుంచి వస్తూ ప్రభ కొండలు తట్టున ప్రభ మేము తిరిగినా కూడా ప్రభ మా తండ్రి మాకు సహాయం మాత్రము పరలోకం నుంచి పై నుంచి రావాల్సింది నాయన మీ గొప్ప కారణాలు మీ ఆశ్చర్యకారులను ప్రభని మేము తలపోస్తూ మేము వివరించటకు ప్రభ మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రతి చిన్న విషయంలో నీకు కృతజ్ఞతాసక్తి చెల్లించటకు ప్రభ మాకు నేర్పిస్తున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఐసయ్య నా తండ్రి ప్రభ మరి ఉజ్జీవించండి ప్రభ ఉజ్జీవపరచండి నాయన ప్రతి ఒక్కరి ప్రభ ఉద్యమపరచండి బలపరచండి నండి వారి ద్వారా మీ యొక్క నామములకు మహిమ కలుగును గాక ఏసే నతండి పడిపోతున్న వారు వెనుక తిరిగిన వారిని ప్రభ నాతని మీరు లేవనచ్చండి నాయన వాళ్ళకి తిరిగి ప్రభ మరి సేవలోకి రావాలా ప్రభ సేవకులందరిపైన మీకు ఆత్మాభిషేకం దచ్చండి వీరు ఎక్కడెక్కడ ప్రయాణాలు చేస్తున్నారో ప్రభ ఏ ప్రాంతాల్లో వెళ్తున్నారో ప్రభ అక్కడ మీ అగ్ని కంచె వేసి వారిని ప్రభ మీ దూతల కాపుదలతో మరి భద్రపరచండి ఆ యొక్క సేవా కార్యక్రమంలో ప్రభా మహిమ కలుగును గాక నతని మీ యొక్క మహిమ కార్యంలోని ప్రభ వారు వివరిస్తున్నాం తండ్రి పరిశుద్ధ ఆత్మ శక్తి చేత వారిని నింపండి అక్కడ ప్రతి విధమైన కదలిక నా తండ్రి మీకు ఆత్మ ద్వారా జరిగించబడాల నా తండ్రి మరి ఎంతో మంది సేవకులు ప్రభన తండ్రి హతసాక్షులుగా మారుతున్న రోజుల వచ్చినాయి ప్రభ క్రైస్తవులను వేధిస్తున్నటువంటి ఎంతో ప్రభన తండ్రి మరి మరి గృహము కూటములు ప్రభాన తండ్రి ఆర్గనైజేషన్స్ బయటకు వచ్చినాయి ప్రభన తండ్రిని యొక్క బిడ్డలను భద్రపరచండి అంత్యకాలం అందు విపరీతంగా పనిచేస్తున్నటువంటి సైతాన్ కార్యం అన్నింటిని మీరు లయపరచండి నా తండ్రి సిలువులో దాని తలను మీరు చిదగదొక్కిన ప్రభ అదిమైనా కూడా తన తోకతో ప్రభ మరి కార్యం నుంచి వస్తుంది నా తండ్రి ప్రతి సైతాన కార్యం బంధించండి మంత్రాలు చీకటి శక్తులు లయమైపోను గాక పరిశుద్ధాత్మ తండ్రి మీకు పరిశుద్ధాత్మ చేత భూమి అంతటిని కూడా నా తను ఆవరింపచేయండి ప్రతి విధమైన దురాత్మ సమూహాలను లయపరచండి నాయన మీకు గొప్ప కార్యంలో ప్రభ ప్రతి ఒక్క బిడ్డన తండ్రి మరి బలపరచండి మహిమ పరచండి నాయన ఏసిన వారి ద్వారా మీకు నామకు ఘనత మహిమ కలుగొను గాక ప్రభ ఈ రాత్రికాల సమయం ప్రతి కుటుంబంలోని అవసరతలు అక్కర్లు తీర్చమని ప్రతి కుటుంబంలో రోగంలను స్వస్థపరచమని ప్రభ ప్రార్థన విజ్ఞాపనలు కోరిన ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని ప్రభను అతని రక్షణ కార్యము ప్రతి గృహంలో మీరు జరిగించమని ఈ రాత్రికాల సమయమందు సమస్త ఘనత మహిమ ప్రభావంలు మీకు పరిశుద్ధ నామంకి చెల్లించుకుంటూ ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ సిస్టర్ శప ప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మన అందరికీ మన కుటుంబాలకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ ప్రైజ్ రాడు వందనాలుస్తారు మమ్మీ మమ్మీ పురుషుగా